రమగారు రండి బయట బయట బయట ఎమ్మెదిగా అలా కూర్చొని తోటి గు వాడి మర్యాదలకు మాకు మురిచిపోయి గారెంట్ చెందకుండా పట్టుకు తక్కుపోతామని ఆశ ఏం మాట్లాడకారండియో కావాలి ట్రాన్సి ఆ ఇస్తూ గట్రా మాకు వచ్చిగాని మంచి కరెంట్ రేడియాలు ఉంటే చూపించి చూస్తాము అలాగేనమ్మా ము కూర్చొని తీరు వరగా చేసుకోవడిగా మాట నువ్వు కాస్త సౌండ్ తగ్గిస్తుని అతను బెట్టి రేడియో శబ్దం వినిపించు కాస్త ఊరుకు చివసుగా చివచ్చగా నెంబర్ పెట్టం బాబు మీరు రౌడీ రోడియా మా కోటిగాని మంచి భక్తిపాదరు గారుగా ఉంటే చూపించు రౌడీ రేడియోలు భక్తి రేడియోలు వార్తల రేడియోలు అని విడివిడిగా ఉండవండి ఆ క్రిమ్స్ వాళ్ళు గాల్లోకి ఏడు వదిలితే దాన్ని పట్టుకుని వినిపిస్తారు సరే పోనీ చూసుకోండి మూడు గాన్లు నాలుగు వాళ్ళు శబ్దం ఇది బాగుంది కొద్దిగా ఏమన్నా పాటు రాకు మునిసాడు ప్రత్యేడు అని మీతో ఉంటారా కూడా ఏరియాకి పుట్టుకుంటావు డబ్బు పుట్టుకుంటానండి అదేనంత ట్యాక్సులు ఏరియాలు లైసెన్స్ అన్ని కలిసి రెండు వందల ఎనభై ఆరు రూపాయలు అండి ఖర్చు పెళ్ళి ఎంత కరీటో ఇదిగో అబ్బాయి నీ పేరు అవుతా గానీ ఎంత పల్లెటూరు వాళ్ళ రేట్లు మాకు తెలిసినయ్యాస్తా వచ్చినంత చెప్పు పోతున్నావు కంపెనీ రేట్లు బామ్మ గారు తేడాలుండవు అవును బామ్మ పెద్ద కంపెనీల రేటు వేడికి రేట్లు తేడా నువ్వు ఊరుకోరా చెప్పుకు నిన్ను ఎంత వేసుకొచ్చాను ఇదిగా అబ్ే వంద రూపాయలు ఇస్తాం వారు మాట్లాడుస్తారు వంద రూపాయల బాగుంది తల్లి అంత ఎందుకమ్మా అండగా యాభై గజాల దూరంలో వరంగీ కొట్టింది ఆయన అడగండి యాభై రూపాయలకి ఓ పక్కటి చెక్క పెట్టి చేసి ఇస్తాడు అవి కోరుకుంటే నాలుగు అడుగుల్లో సీనా రేకుల ఉన్నాడు పది రూపాయలకే ఓ రేకుల డబ్బా ఇస్తాడు మసరు మస్తారు ఓపెడుకండి డబ్బా ఇవ్వాలి బామ్మా ఇది ఇరవై ఏడు కాళ్ళు వాసిపోయి జ్వరం కూడా వచ్చేసింది నాకు ఇంకోటి రిస్టర్ లాంటి మరి బయటకురాను నా మాట మంచి కంపెనీ మంచి రేడియో తగ్గించదు నాకు రేడియా బాగా నచ్చిందిరా తృప్తి తల్లి పేరు వాలండి పచ్చి పాఠాలు తప్పమ్మారు పాఠం లేదు కానీ ఈ ప్రేష్ ముట్టరే వేసుకున్నాడు అంటే ఉంటుందా అసలే పట్నాల్లో మాయలు ఎక్కువ అయినా ఉంటే ఇంకో మాట అడిగి చూస్తాం ఇదిగో కాస్త పచ్చడికి నిండి తీరాలి చివరి మాట నూట యాభై కుచ్చేసుకోన్ని నా మాట కాదనుకున్నారు ఆ పైన చెట్టు తగ్గోసుకో ఆహా మేము అలా తగ్గోసుకుంటే మా యజమాని నా జీవితం ఎంత తగ్గోసుకుని అని తడుతో ఆక నా జీతం తీరేసుకుంటాడు బామ్మా ఏ రోడ్డు త్వరగా చాల్సి అవతల కళ్ళు పైర్లు దొంగతున్నాయి కాళ్ళు తీక్కుపోతున్నాయి ఏం చెప్పారంట్రీ ఎన్ని బామగారు ఆరు నెలల గ్యారంటీ ఈ లోపల ఏం రిపేర్ వచ్చినా మాది అంటే ఆరు నెలల తర్వాత గ్యారంట్రీగా రిపేర్ వచ్చిందామగారు ఇంట్లో మలిచి వీధిలో గడిపే సక్రమంగా అన్ని అవయవాలతో నువ్వు తిరిగి వస్తాడో లేదో చెప్పలేకుండా ఉన్నావు అటువంటిది ఈ యంత్రాల గురించా చెప్పగలం మా బాబే అంత చక్కటి పోదాంతం చెప్పావు నాయన ఇదిగో అబ్బాయి మా ఊరుగులో పురాణం చెప్పే శాస్త్రులు గారు బంధువా ఆయన ఎప్పుడూ సరిగ్గా ఇలాంటి మాటలే అంటూ ఉంటారు సంపద తల్లి ఈ విధ భారతాలే మాకు గానీ ఆ గజవాడ చేసి నీడ వస్తుందా బేసి మాత్రం మహాబాగా వస్తుంది మొహమ్మా రాసుకున్నా వేరా గొడవ ఇంకా కాలేజా ఏడుగా అమ్మా ఉండరా నీతోండరా ఇదిగో అబ్బాయి అమ్మా మా వేలు విడిచిన మేనమావ పెళ్లం తిన తండ్రి కోడలు మదరాసులో కచేరీలు చేస్తా ఉంది ఆహా మీ వేలు విడిచిన మేనమావ పెళ్లం తిలతండ్రి చెత్తకుడి కోడలు మదరాసులో కచేరీలు చేసినా వినిపిస్తుంది మీ వేలు విడుగులు మేనప్ప తిలతండ్రి బియ్యం కుడి తల్లి మనము కరగత్తా కేసుల్లో మైకు ముందు తిండిగా త్వరగా చవరే బామ్మ నువ్వు ఊరుకోరా మిగతా కంపెనీ లో మూడు వందలు పోసినా ఇంత మంచి రేడియో మీకు తెరకొచ్చు మా రేడియో రెండు వందల ఎనభై ఆరు రూపాయలు లైసెన్స్ అన్ని కడి మాట లైసెన్సు ఏ అక్కర్లేదు అది కాకుండా ఇచ్చే చెప్పు లైసెన్స్ లేకుండా రేడియో వాడకూడదు బామ్మ గారు అది చాలా పెద్ద నేరం లైసెన్స్ ఏడాది పదిహేను రూపాయలుగా పదిహేను రూపాయలు అంటే సామాన్య అదే ఇంతయ్యా ఓల్డ్ ఖరీదు పోసి రేడియో కొన్న చాలా అని చెప్తావు చెప్పు లైసెన్సులు లేకుండా ఇస్తావాళ్ళు లైసెన్స్ లేని రేడియోలు మేము ఆ మగుళ్ళు రేడియోలు నీ రోడ్ సరాసరి పెడితే పైన ఓ షాపులో అమ్ముతారు అది కనుక్కుంటే ఎవరైనా పట్టుకుంటే ప్రమాదం అలా పట్టుకుంటారయ్యా ఇంకేమో పెట్టుకుంటే నా దేశ చూస్తూనే ఉన్నా యవధర్మరాజు చిత్రగుప్తుడు స కుటుంబంగా కనిపిస్తున్నారు ఇస్తాను చిత్రాలు అతను ఇప్పుడు అంటా పద పద ఇంకొక్కదాం పద ఆగారు మిమ్మల్ని ఇంకా భగవంతుడే కాపాడంట ఈ వారం రోజుల నుంచి రోజు రెండు కోట్ల అందరిని పిలిచి పేరంటాం చేసుకునే ఉన్నావు కదా పాప వాళ్ళు మాత్రం ఎన్నికలు చూస్తారు చెప్పు అని అదేమిట్రా ఇంకా ఈ కదమ్మండి జనానికి తెలియనే తెలియదు మనం ఏరియాదన్న అన్న వస్తూ ఉన్నా గురించి ఇచ్చి ఊహించుకోవడానికి కాదు నువ్వు రేడియో కొన్న సంగతి తెలియని కొంచెం గనక ఈ ఊళ్ళో రోజు సాయంత్రం రేడియో ఎత్తులు పెట్టి ఊరంతా ఊరేగింపు చేస్తూనే ఉన్నావుగా ఇవాళ చక్కరను కాదు పది పైసలు ఇచ్చుకుంటానరా ఇవ్వాలా ముఖ్యం కనకానికి కనుక రేడియో ఉండాలి అర్థం వాళ్ళ వాళ్ళు చుట్టాకా ఏం బామగారు ఎవరిని ఆశీర్వదిస్తున్నారు ఓహో నువ్వా సావిత్రమా రామ్ మారా బామగారు వేడియో పన్నగా అవునమ్మా అది ఎదురిద్దామే ఉంది చూడు నాలుగు వందలు వేసుకున్నా అదేదో తమగుండో ఆట అడా వాయి చెప్పేసి బాగుంది బామ్మగారు తనకమ్మగా వేడియో ఐదు వందలు చిన్న పాటలు అది మహాపక్కగా వస్తా అవన్నీ రవిడీ రేడియాలేడి అదే అంటే చాలా చూసాం వాటవల్ల లాల్ పదార్ గారు వద్దని కొన్నాం ఇది చాలా అది తీర్చండి తప్ప మరో రాత్రి నుంచి ఒక రేడియా అది కూడా మనం ఎప్పుడు ఓదు పాడమంటే అది ఓడుతుంది ఆహా ఓ బాండ్ చారమ్మా అది పాము గారు ఇది కాదు మీ ముందు ఆ రౌడీ రోడ్డు వాళ్ళ సంగతి వచ్చేసరికి నువ్వు ఇచ్చావు కదా అందుకు గురువు పెడతా ఉంది మా అమ్మ వద్దులే వద్దులు రామగారు నేను ఎదుగుంటుదాన్ని గారు లేరు రేడియో కొందా అనుకున్నారు ఆయన సరే మీరు కొన్నారు కదా రేడియోని కూడా నీసుకోవడానికి మళ్ళీ వాడక ఇస్తా వినిపిస్తే ఎలా ఆ ప్రశ్న మానేశారు మొత్తానికి పంచావిటీ మూడపడిన కొరత తీరిపోయింది కనకన్న గారి మా రేడియాన్ని కనకానికి కళ్ళు చేరాలి నేను వస్తాను బామగారు పొయ్యి నీ దగ్గరకి వచ్చాను ఆయన ఉన్నారనుకోండి అయినా ఇవాళ పచ్చు కదా వంట నా మా తల్లి ఇండాకాలా సిగ్గుపంటే అది మంది నువ్వు ఆడిపోయి దాన్ని పేరుగా అయి రాదే తల్లి నువ్వుస్తావచ్చిన పాట పాడు నీ మోహం ముందా పూరీలుగా హువ్వా ఇంకోని వృద్ధులేకి వస్తుంటే వాళ్ళ తలలో ముక్కు వస్తావు నీ ఉత్తర బుద్ధికి బదిలిపోయింది ని బ్రతుకు మధ్యలో ఊట పుణ్యానికి స్థాపనార్థాలు గడతాడు ఇంకా నువ్వు నోరు ముందు నేర్త అని ఇంకేమిటి ఇలా కాలిపోతాడండి రేడియో అది చేస్తుంది ఇంత ఓడిసిపోయింది ఏం చేయాలి ఇప్పుడు ఇదేమిటి వీళ్ళు ఏమిటి రేడియోకి తనట్టు గారికి పోయినది కదా ఎవరండి ఏమండి ఎవరు కావాలి నేను వైద్యం చెప్తాను అండి అసలు లేదండి లేదుగా నువ్వే ఎత్తికే అవసరమే పచ్చి ఉంది బాబు చూద్దానికే వచ్చినట్టు ఉన్నావు లైసెన్స్ రా బాబు అదిగో అదే దీని లైసెన్స్ అండి లైసెన్స్ రా ఇంకా రాలేదు సార్ నువ్వు బోన్ అసలు మానకో లైసెన్స్ దేండిగా అసలు అంటే ఆయన అసలు లేదండి బాను గారు లైసెన్స్ లేని రేడియో కొనడం పెద్ద నేరం గాను పదిహేను రూపాయలు సర్పార్జీ మరో పదిహేను రూపాయల లైసెన్స్ తెలిపాలి రెండోది సౌండ్ ఎక్కువగా పెట్టి చుట్టుపక్కల వాళ్ళని డిస్టర్బ్ చేయడం మరో నేరం దీనికి గాను పోలీసు వాళ్ళు మిమ్మల్ని న్యూస్ చేయచ్చున్నాం పాపం అదేం కుదరదు బామ్మ గారు రూలు అందరికి ఒకటే డబ్బు ఇవ్వండి ప్రసీదిస్తాను బామ్మా రేడియోకి సహనం చేయించిన దాన్ని దానికో యాభై రూపాయలు రిపేరు ఈ ముప్పై రూపాయలు ఖర్చు ఆ ఒక్క ఖర్చు మీద ఇస్తాను న్యూ వీక్ నుంచి రేడియో ముట్టుకోకూడదు అలాగైతే నేను డబ్బు లేకపోతే రేడియో పట్టుకుపోయి పది రూపాయలకి వేలం పట్ల సరే అన్నేస్తాను అంతే గుడ్డ వచ్చింది ఆయన గుడ్డ వచ్చింది నాకెందుకు ఆ రేడియో హాయిగా తిరిగి ఇస్తారామా అనుకోస నేను ముట్టుకోను ముట్టుకోను ఎందా సార్ ముప్పై రూపాయలు విజయరాం శ్రీమతి పి సీతారతనమ్మ శ్రీ శనగల కబీర్ దాస్ కుమారి విబి కనకదుర్గ శ్రీ జి పార్థసార్థి శ్రీ ఆటళ్ల సత్యనారాయణ మూర్తి